ీరాముపమశ్రవస్తేష్టరాజి బ్రహ్మణా బ్రహ్మణ స్మహాన శ్రో వన్నోది సాదర శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమాన్స్మదాచార్యపేరు పరంపరా శ్లోకం పూర్తి చేసినట్టున్నాము ఆఖరి వాక్యం భాష్యంలో ఉంది ఒకసారి శ్లోకం అందాము షభ సమదుఃఖసు ధీరం సోమృతల్పతే భాష్యంలో ఆఖరి వాక్యం సహా నిద్యాత్మర్శననిష్ట వన్వసిష్ణు అమృతవాయ అమృతావాయ మోక్షాయ కల్పతే భవతి పుడు దుఃఖము కానీ సుఖము కాని వచ్చినప్పుడు మనము రెస్పాండ్ అయితే వచ్చామనుకో దుఃఖానికి రెస్పాన్స్ విషాదము సుఖానికి రెస్పాన్స్ రెస్పాన్స్ ఉంటే స్పందన సుఖానికి రెస్పాన్స్ ఏమో హర్షము హర్ష విషాదములతో కూడిన రెస్పాన్స్ మన ఇస్తున్నప్పుడు మనం బహిర్ముఖులమైపోతాం అదే బహిర్ముఖత్వం అవుతాం సో మన జీవితము కేవలము బహిర్ముఖంగా బాహ్యమునందు వచ్చే పరిస్థితులకు ప్రభావితం సో అదే సంసార యాత్ర సాగుతూ ఉంటుంది సో ఇది ఎలాగంటే శంకర్లో చోటన్నారు సముద్రంలో ఈ అలలు వస్తూ పోతూ ఉంటాయి చూ అలలు వస్తూ ఉంటాయి దాంట్లో ఈ ఆనపకాయ బుర్ర ఎండిపోయిన ఆనపకాయ బుర్రని అలాబూహని అంటారు దాన్ని కనుక భారేస్తే ఎక్కడో కఠోక నక్షత్రంలోనో ముండకొక నక్షత్రంలో భాష్యం ఉండక రాశ్యంలో వచ్చింది మీరు చదివారు అల ఆనపకాయ బుర్ర ఎండుది భారేస్తే ఎండు ఆనపకాయ బుర్ర అల పైకే అలా పైకే కాదు అల డెత్ మళ్లీ ఎక్కడో లేదు మళ్లీ పైగతడుతూ ఇలా నడుస్తూ ఉంటుంది జీవితం అలా కాకుండా సుఖం వచ్చినప్పుడు మీరు హర్షాన్ని వ్యక్తం చేయలేదనుకోండి ఇప్పుడేమప్పులో తెలిసినా మీరు ఆత్మనిష్టమైపోతారు ఆటోమేటిక్గా ఇంకా వేరే ఏమేమి ప్రయత్నం చేయక్కర్లేదు ఎందుకంటే మనస్సు యొక్క రెస్పాన్స్ బహిర్ముఖం అదే మనని మన స్వరూపం నుంచి దూరంగా తీసుకెళ్ళిపోతుంది మీరు బహిర్ముఖులు కాకుండా సుఖం వచ్చినప్పుడు మీరు నిబ్బరంగా హర్షాన్ని ప్రకటించకుండగా దాన్ని స్వీకరించారనుకోండి సో సుఖ ఇట్ బికమ్స్ అన్ ఆపర్చునిటీ టు మెర్జ్ ఇన్ టు వన్స్ ఓన్ సెల్ ఆపర్చునిటీ అయిపోతుంది అంతకుముందు ఏ ఘటన అయితే ఆత్మ నుండి దూరంగా సహకరించిందో అదే ఘటన ఆత్మనిష్ఠుడైపోవటానికి సహకారం చేసు అలాగే దుఃఖం కాబట్టి వాడు నిత్య ఆత్మదర్శన నిష్ఠుడై కూర్చుంటాడు ఎందుకంటే జీవితంలో సుసుఖాలు అలా వస్తూనే ఉంటాయి కనుక వీడు హర్ష విషాదములను ప్రకటించడం మానేసి నిత్య ఆత్మదర్శన నిష్ఠుడైపోతాడు ఎవడు ద్వంద్వ సహిష్ణువు ద్వంద్వసహిష్ణువు అలా అయిపోతాడు అదే ఆత్మ అమృతం ఆత్మలో వినాశం లేదు దేహానికి వినాశం కానీ ఆత్మకు వినాశం లేదు కాబట్టి ఆత్మనిష్ఠుడైపోయి ఆత్మస్వరూపుడు అయిపోయి ఆత్మతో అభేదాన్ని పొందడమే నిష్ఠ అంటే ఆత్మ ఆత్మతో అభేదాన్ని పొంది ఉండటం పేరే నిష్ట సో ఆ కారణంగా వీడు అమృతత్వమును అంటే అమృత భావము వా అన్నది భావార్థంలో వస్తుంది సో ది స్టేటస్ ఆఫ్ బీయింగ్ ఇమోషనల్ అంటే మోక్షమును మోక్షాయ సో అర్థం రాసి మీరు గమనించి ఈ వాటికి అమృతత్వా అన్నదానికి ముందు వర్డ్ టు వర్డ్ మీనింగ్ అమృతభావాయ అభావా అనర్థం సో అది రాసి దాని ఓవరాల్ మీనింగ్ మోక్షాయ అలా రాస్తా సో టెక్స్ట్ కి రెస్పెక్ట్ ఇచ్చి ముందు మీనింగ్ చెప్పి ఆ తర్వాత తాత్పర్యాన్ని తన భాషలో చెప్తా దో అమృతభావము కొరకు అనగా మోక్షము కొరకు కల్పతే సమర్థుడ కల్పధాతువుకి దానికి ఒక స్థిరమైన అర్థమైనా లేదు దానికి ఏ అర్థమైనా చెప్పు కల్ప కామధేను కవీనాం అని అంటారు కవులు ఎలాంటి అర్థంలో కల్పతే అంటే గచ్చది అని అనొచ్చు కల్పతే అంటే అది ఎలాంటి అర్థమైనా చెప్పొచ్చు ఇన్ గివెన్ సిచ్యువేషన్ కాబట్టి ఇక్కడ సమర్థోభవతి సమర్థుడవును అనర్థం ఓకే అక్కడికి ఆ శ్లోకం పూర్తయింది తర్వాత శ్లోకం నా సతో విద్య భావ అంటే ఎప్పుడైతే దృష్టోంతఃన్నామో విసర్గ తీసేసాం అంటే సా తీసేసాం ఇంకా త్వ ఉంటుంది తకారం కింద వానయోస్తత్వదర్శి ఈ శ్లోకం చాలా మంది సరిగ్గా చదవరు అందుకోసం నేను ఎంఫసైజ్ చేస్తున్నాను అదంతా కలగాపురమని చేసి పెడతారు సో ఉభయ ఉభయోర దృష్టోంత అది విసర్గ తీసేస్తే ఇంకా సా వెళ్ళిపోయి త్వాగులుతుంది త్వనయోస్తత్వ దర్శితి ఈసారి కలిపి చెప్తాం నా సతో విద్య భావో నా భావో విద్య దృష్టోంతి రండమ్మా మీకు ఇక్కడ సీట్లు ఉన్నాయి కొంచెం మీరు ఓపిక పట్టి అటు వెళ్తే ఎలా వెళ్ళొచ్చు ఇక్కడ కూడా రావచ్చు ఒక కూడా కూర్చో అటు వెళ్తున్న వారు అటే వెళ్ళండి అమ్మా రాగలుగుతారు ఉభయోరపి దృష్టోంతత్వదర్శి ఈ శ్లోకాన్ని సిద్ధాంతోపనిషత్ అని అంటారు ఎక్కడో చోట సైద్ధాంతికోపనిషత్ అని అన్నట్టు కూడా ఎలా అయినా నడుస్తుంది ఇప్పుడు ఇక్కడ మీమాంస ఏమంటే ఈ శ్లోకం కొంచెం మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఈ మామూలుగా సుఖ దుఃఖాల గురించి చెప్పినంత సరళంగా ఉండదు కొంచెం ఒక్కటిసారి మిథ్యా తత్వాన్ని తెలుసుకునేందుకు అవకాశం ఉండే శ్లోకం ఫస్ట్ సో ఇప్పుడు సుఖ జీవితంలో నిరంతరంగా వస్తూ ఉంటాయి వస్తూ ఉంటే మనం సహిస్తూ ఉంటాం దీనికి ఏమన్నా అంతం ఉందా అసలు ఎలా వస్తూ ఉంటే అవి సహిస్తూ ఉంటాం ఇంతేనా లేకపోతే తర్వాత ఎంతకాలం సహిస్తాం సో కొంతకాలం సహించేప్పటికీ విసిగేస్తు రెస్పాన్స్ ఇవ్వడం ప్రారంభం అవుతుంది కాబట్టి వైరాగ్యాన్ని అలా ఎన్ఫోర్స్ చేయటం కష్టం కానీ ఆ ఏంటంటే మనకి సుఖ దుఃఖాలు అనేవి ఎందుకు కలుగుతాయంటే మనం బాహ్యము సత్యం అనుకోబట్టి సుఖదుఖాలు కలుగుతాయి బయట కనపడేటువంటి ఘటనలు కానీ పదార్థములు కాని లేక వ్యక్తులు కాని మూడు మూడు చెప్తూ ఉంటాం ఆబ్జెక్ట్స్ పీపుల్ అండ్ ఈవెంట్స్ మూడు సో ఈ మూడు సత్యములు అని మనం అనుకుంటూ ఉంటాం బయటనున్న ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి సత్యములు అవి యథార్థములు అలాగే బయటనున్నటువంటి వ్యక్తులు ఆ వ్యక్తులతో మనకుండే సంబంధము అదంతా యథార్థము అలాగే బయట ఘటనలు ఎవో దొరుకుతూ ఉంటాయి సో ఒక ప్రియు ప్రియమైన వ్యక్తితో వియోగం రావచ్చు ఏదో అనేక రకాల వీయోగం లేకపోతే మనకి ఇష్టం లేని సంయోగం కలగవచ్చు ఈ కొన్ని ఘటనలు ఘటిల్లుతో ఉంటాయి ఆ ఘటనలు వాస్తవము అని మనం అనుకుంటాం అయితే ఈ పాయింట్ ని ఎప్పుడు క్వశ్చన్ చేయాలని మనకు అనిపించదు ఈ ఘటనలని ఈ ఘటనలు యథార్థమేనా అనే క్వశ్చన్ చేయాలన అనిపించదు క్వశ్చన్ ఆ ప్రశ్నే మనం వేసుకోము ఇప్పుడు సినిమా మీరు చూస్తున్నారనుకోండి సినిమా తెర మీద ఏవేవో ఘటనలు జరుగుతూ ఉంటాయి అవి అవి యథార్థమని మనం మనం అనుకోండి మనం కుర్చీలో కూర్చుని ఉంటాం కూర్చుని సినిమా చూస్తూ ఉంటారు సినిమా చూస్తున్నప్పుడు మీరు అక్కడ రెండు పరిస్థితులు ఉంటాయి ఒకటి సినిమాలో మీరు లీనం అయిపోతారు అయిపోతారు అబ్జర్బ్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఉండే ఘటనల యందు ఒక వాస్తవములు అనే భావన ఏర్పడి అంచేతనే అక్కడ కరుణరసం వచ్చిందనుకోండి మీకు ఒకప్పుడు కళ్ళబడి నీళ్లు కూడా రావచ్చు సీతారామ కళ్యాణము లేకపోతే సీతావనవాసం ఇలాంటిది ఏదైనా చూస్తూ ఉంటే కొంత భక్తి గల వాళ్లకి నీళ్లు కూడా వచ్చేస్తాయి అంటే అంతలా అబ్జార్బ్ అయిపోతారు దేవదాస్ మా చిన్నప్పుడు దేవదాస్ సినిమా చూస్తే అందరూ కళ్ళబ నీళ్లు పెట్టుకున్నారు అని అలాగా పత్రికల్లో కూడా రాసేవారు సో అంతలా అబ్జార్బ్ అయిపోయి కళ్ళబడి నీళ్లు వస్తాయి అయితే కళ్ళబడి నీళ్లు రాగానే మీకు వెంటనే తెలిసిపోతుంది అది అసత్యం అంచేతనే దాన్ని మీరు ఎంజాయ్ చేయగలుగుతారు అది సత్యమైతే ఎలా ఎంజాయ్ చేయగలుగుతారు అది అసత్యం అని ఎలా తెలిసింది అసత్యం ఎలా తెలిసిందంటే నేను చెప్తా గమనించండి అక్కడ జరిగిన ఘటనలో మీరు బాగా లీనం అయిపోయి మీకు దుఃఖం కలిగి కళ్ళబడి నీళ్లు వచ్చేప్పటికీ వెంటనే ఈ కుర్చీ ఈ కాల కింద నేల మనకి అనుభవానికి వస్తుంది సో ఎప్పుడైతే ఈ కుర్చీ కాల నేల ఈ సినిమా హాలు నేను అనేది అనుభవానికి ఎప్పుడైతే ఇది వచ్చిందో అనుభవానికి అప్పుడు తెర ఉన్నది మిథ్య అని ఇది అనుభవానికి రాగానే అది మిథ్య అని తెలుసు ఇది అనుభవానికి రాలంత వరకు అది సత్యమనే మీరు అనుకుంటూ ఇది దర్శకుడి యొక్క ప్రతిభ మీద ఆధారపడి నాటకం కానీ సినిమా కాని హరికథ కానీ వాట్ ఎవర్ ఆ దర్శకుడు దర్శకుడు అనేది తెలుసు డైరెక్టర్ వాడి ప్రతిభ వాడి ప్రతిభ ఎలా ఉంటుందంటే మీరు మీ కుర్చీ మీ కాళ్ళ కింద నేలా మీరు మరిచిపోయి వాడు అక్కడ తెర మీద చూపించే ఘటనలలో మిమ్మల్ని అబ్జార్బ్ చేయగలిగిన పిక్చర్ ఉంటుందో దాన్ని మీరు ఎంజాయ్ చేస్తారు అలా కాకుండా అక్కడ సినిమా నడుస్తూనే ఉంటుంది మీకు అబ్జార్బ్షన్ ఉండదు ఏదో పిచ్చి పిచ్చి ఘటన ఏదో ఉంటుంది కథలో పస ఉండదు ఈవెంట్స్ లో ఒక శోభ ఉండదు సందర్భం ఉండదు ఏదో అలా ప్రొలాంగ్ చేసుకుంటూ అవి మీరు అబ్జార్బ్ అవరు దాంట్లో కాల కింద తెలుస్తూనే ఉంటుంది కుర్చీలో కూర్చున్నామని తెలుస్తూ ఉంటుంది నల్లులో కూర్చుంటే అది కూడా తెలుస్తూ ఉంటుంది పేర తరిగే తిరుగుతుందని తిరగట్లేదని ఇవన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి అంటే మీరు అబ్జార్బ్ కాలేదు అని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 అలాగే ఇప్పుడు కళ ఉందనుకోండి కళ సత్యం కాదు అది కూడా ప్రాతిభాసికమే సో కానీ ఆ సత్యం మనకి ఆ పాయింట్ మనకి కళ కంటున్నప్పుడు తెలియదు కళ ప్రాతిభాసికము సంగతి కళ నుంచి బయటకు వచ్చాక తెలుస్తుంది కానీ కళ కంటున్నప్పుడు తెలియదు కొంతమంది కొంతమంది ఏం చేస్తారంటే కళ నుంచి బయటకు వచ్చాక కూడా అది ప్రాతిభాసికం తెలుసుకోవడానికి ఇష్టపడరు ఇదో ప్రారంభం కల నుంచి బయటకు వచ్చేస్తాడు వాడు కలలో అంటాడు కళలో నేను పాము చూశాను ఇప్పుడు నాకేమవుతుందని భయపడుతూ వచ్చేవాళ్ళనో సలహాడుంటాయి కళలో పాము కలలో కళలో నువ్వేది చూస్తే అది లేదు లేనిది నువ్వు చూసావు లేనిది నిన్ను చూడడం అదో పొరపాటు ముందు ఫస్ట్ సరే మన చేతిలో లేని సంగతి దాని గురించి భయపడుతూ తెలివి వచ్చిన తర్వాత భయపడుతున్నాడంటే వాడిని ఏమనాలంటారు అది అవివేకం యొక్క పరాకాష్ఠ కాబట్టి ఇప్పుడు ఇంట్లో ఎక్కడ అక్కడ బల్లులు ఉంటాయి అమెరికాలో అయితే ఉండవు కానీ ఇక్కడ మన ఇళ్లలో కొంచెం డ్యాంప్ సమస్య స్టాన్సెస్ వాట్ ఎవర్ బల్లులు ఉంటాయి ఈ బల్లుల లక్షణం ఏమిటంటే అవి తలుపు తీసేవాడికి అక్కడెక్కడ ఉంటూ ఉంటాయి ఎప్పుడు తలుపు తీసినా ఓ బల్లి డిస్టర్బ్ అవుతుంది అవునా మీకు అలాంటి అనుభవం ఉందా అంటే కొంచెం మరి ఓల్డ్ ఫ్యాషన్ హౌసెస్ ఉంటే ఉంటుంది ఎప్పుడైనా మీరు మా ఆశీర్మానికి వస్తే చూపిస్తారు ఎప్పుడు ఏ తలుపు తీసినా ఓ బల్లి డిస్టర్బ్ అవుతుంది అది డిస్టర్బ్ అయ్యి అటు పారిగెత్తుకుపోతుంది అయ్యో మనం బల్లిని డిస్టర్బ్ చేసేమే అని మనకి కనపడుతుండదు అస్తమానం తలుపు తీర్గ్ ఒకప్పుడు ఏమవుతుందంటే ఇట్ ఈ డిస్టర్బ్ టు సచ్అన్ ఎక్స్టెంట్ దట్ ఇట్ ఫాల్స్ అప్ ఆన్ యూ ఆ పడ్డల్లో అది పర్ఫెక్ట్ హెట్ ద సెంటర్ మీద పడవచ్చు లేకపోతే ఈ భుజం మీద పడవచ్చు లేకపోతే ఈ భుజం మీద పడవచ్చు లేకపోతే అలాగే రాసేసుకుంటూ వెళ్ళి ఈ కాలుమీ పడవచ్చు లేకపోతే ఈ కాలుమీ పడవచ్చు ఎక్కడైనా లేకపోతే పొట్టమీ పడవచ్చు కొంచెం పాట్ బెల్లి ఉన్నట్లయితే పొట్ట మీద పడవచ్చు ఇట్ ఆల్ డిపెండ్స్ ఇన్ని స్థలాల్లో పడేది ముక్కు మీద పడవచ్చు కొంచెం ముక్కు పొడుగ్గా ఉంటే ఇవన్నీ అవాయిడ్ చేసి ముక్కు మీద పడవచ్చు ఎక్కడ పడినా పడచ్చు ఎక్కడ పడుతుంది అన్నది ఇట్ ఈస్ ప్యూర్లీ యాక్సిడెంట్ అందర్భాన్ని పట్టు పడుతుంది వ్యాన్ ఇది ఎందుకు పడింది అని దాని మీద పెద్దమైన అంశం ఆల్దేస్ జీవితాన్ని అంత బెదిరు బెదిరిపోతూ అదే పద్ధతి జీవించే పద్దతి బల్లి ఉంటే పడ పడక తప్పుతుందా పడుతుంది బల్లులు లేకుండగా మీరు ఏదైనా ఒక వ్యవస్థ చేసుకున్నారనుకోండి అలా చేయడం కుదురుతుందేమో నాకు తెలియదు బహుశా కుదరచ్చు సో చాలా ఖరీదైన గృహాల్లో బహుశా బల్లులు ఉండకపోవచ్చు అలా అయిందనుకోండి అప్పుడు మీకు బల్లి శాస్త్రం యొక్క అవసరమే ఉండదు ఏమండీ బల్లులు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ బల్లి శాస్త్రం జెరాక్సి తాపి ఒకటి తీసుకునే మళ్ళీ ఎప్పటికప్పుడు దొరుకుతుంది దొరకదని అది జీవలో పెట్టుకుని మళ్లీ పడ్డప్పుడల్లా పరిశీలన చేసుకుంటూ శిరస్సున కలహము అది నెత్తి మీద పెడితే కలహం వస్తుంది కలహం ఎందుకు వస్తుంది మనం ఉండేటువంటి తీవ్రమైన రాగద్వేషాలతో ఎవరినో వెళ్లి గిల్లితే కలహం వస్తుంది కానీ లేకతే కలహం ఎందుకు వస్తుంది మన పాత్ర లేకుండా కలహం వచ్చేస్తుందా ఏమే సో నా నెత్తి మీద బలి పెడింది కాబట్టి నాకెవరితోటో కలహం వస్తుంది అని వీడు బెదురు బెదురుగా ఉంటాడు ఎడమ చేతిపై మృత్యువు అలా రాసి ఉండు ఎడమ చేతిపై మృత్యున్నాయి కాదు ఈ బల్లికి మృత్యుకి సంబంధం ఏమిటి సో ఈ విధంగా ఇది ఈ రకంగా మనం ఉండరాదు సో కలలో చూసింది అసత్యమైతే అది అసత్యమని తెలుసుకోవటం ఏంటే తెలుసుకుంటే కలలో దుఃఖం ఉంటుంది అసత్యమైన కలలో దుఃఖము భయము ఇవన్నీ ఉంటాయి కల నుంచి బయటపడగానే ఆ సంసారం వదిలిపోతుంది అక్కడితో అయితే అప్పుడు కూడా వదుల్చుకోకుండా దాన్నే పట్టుకుని ముందుకు సాగిస్తానే ఉంటాయి మనం ఏం చేస్తాం సో కలలో అన్నీ కనపడతాయి సత్యములనే అనిపిస్తాయి మనం వాటి యొక్క సుఖ దుఃఖాలను కూడా అనుభవిస్తాం కలలో సుఖంగా కలుగుతుంది కలలో దుఃఖం కలుగుతుంది ఇవన్నీ మనం అనుభవిస్తాం కానీ కల మాత్రం యథార్థం కాదు కాబట్టి కల గురించి ఏం చేయాలి ఇప్పుడు కలలో పరీక్ష ఫెయిల్ అయ్యాడు ఇప్పుడు వాడు ఏం చేయాలి లంచం ఇచ్చి పరీక్ష పేస చేయాలా లేకపోతే మళ్లీ ఇంకోసారి కష్టపడి చదివి పరీక్ష పేసవ్వాలా ఈ రెండింట్లో ఏం చేయాలి ఈ రెండు కూడా చేయక్కర్లేదు మరి ఏం చేయాలి అది కళలోంచి బయటకు వస్తే చాలు కళలోంచి బయటకు వస్తే చానండి కళ గురించి మీరేమీ చేయక్కర్లేదు మంచి ఒకడికి తను మహారాజు అయినట్టుగా కలొచ్చింది ఓ మిడిల్ క్లాస్ జంతులు ఇంకొకతనికి తను బెచ్చగాడై ముష్టిెత్తుకుంటున్నట్టుగా కలొచ్చింది ఇప్పుడు దీంట్లో ఏది శ్రేష్టమైన కళాబాత్ కళని అలాంటి విచారం చేయటం అది అసందర్భం ఇప్పుడు కళ గురించి మనం ఏం చేయాలి కళ గురించి చేయాల్సింది ఏమిటంటే ఆ కళ యొక్క ప్రభావం మన మీద పడకుండా ఆ కళ మనకి నిర్మాణం చేసేటువంటి సంసారాన్ని అంటే సుఖ దుఃఖములను బంధ బంధాన్ని బయటపడటానికి ఒక్కటే ఉపాయం ఏమిటంటే కళ కళ అని తెలుసుకొని ఉంటాయే తెలుసుకోవటం జ్ఞానం వల్ల ప్రయోజనం ఏమిటంటూ ఉంటాయి ఇప్పుడు కళ అది అసందర్భ అది మిథ్య అది సత్యము కాదు అని తెలుసుకుంటే సరిపడుతుందండి ఇంకా దాని గురించి మీరేం చేయక్కర్లేదు మీరు సీతమ్మవారి దృష్టాంతం అది చెప్పొద్దు ఆ సందర్భం లేరు వేదాంతం ఇది పురాణం కాదుట తర్వాత ఇంకోటి సీతామ్మవారు కూడా ఆవిడ చాలా కష్టంలో ఉన్న మీదుట ఏదో కలగని ఆవిడ కలగనలేదు కల ఆవిడ అది కల ఏం కాదు హనుమంతుడు అక్కడికి వెళ్ళడం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 ఇంకా అట్టగట్ట సో కానీ మీకు సత్యం చెప్తాను మీరు గమనించండి అసత్యాన్ని అసత్యంగా దర్శించటానికి చాలా ధైర్యం కావాలి అది చాలా కఠినమైన విషయం ఇప్పుడు ఉదాహరణకి బల్లి ఏదో నేను ఒక ధోరణిలో చెప్పాను మీలో కొందరు మీలో కాకపోవచ్చు బహుశా ఇదే మాట నేను ఒక పబ్లిక్ మీటింగ్ లో చెప్పాను అనుకోండి చాలా మంది కోపడతారు ఇలా మాట్లాడుతుంది బల్లి శాస్త్రం ఉందా అది ఉంటే వచ్చిందా ఏదో ఉండుంటుంది కదా అని ఏదో దాని మీద కొంత విశ్వాసం పెట్టుకుని దాన్ని పక్కన పెట్టటానికి సిద్ధపడదు ఎందుకంటే ఈ బలి శాస్త్రం పక్కన పెట్టేస్తే మనకి ఏదైనా కష్టం వస్తుందేమో అని ఏదో భయం కాబట్టి అసత్యాన్ని అసత్యంగా దర్శించటము చాలా కఠినమైన విషయం టు సిల్స్ ఎస్ ఫాల్స్ ఇస్ వెరీ డిఫికల్ తర్వాత మీకు బంధము లేకపోతే దుఃఖము లేక భయము ఇవన్నీ కూడా ఈ సంసారం అంతా ఈ సంసారం అంటారు దీన్ని ఈ సంసారం కూడా కేవలము అసత్యమును సత్యముగా భ్రమించుట వలన మాత్రమే కలుగుతుంది మిథ్యని సత్యంగా భ్రమించటం వలన మాత్రమే కలిగింది మిథ్యని మిథ్యగా మీరు దర్శించగలిగితే ఆ మిథ్య మిమ్మల్ని ఏం చేస్తుంది మిథ్య మి మిథ్య ఏమీ చేయలేదు ఎందుకో తెలుసిన అది లేదు ఏదైనా చేయాలంటే ఉండాలి రాడును చూసి పాము అనుకుని మీరు భయపడుతున్నారు ఆ పాము మిమ్మల్ని ఏం చేస్తుంది మిమ్మల్ని ఏం చేయదు మీ ప్రాంతి మిమ్మల్ని హింస పెడుతుంది గాని బయటనున్న పాము మిమ్మల్ని ఏం చేయదు కాబట్టి టర్మెంటర్ అంటారు మిమ్మల్ని హింస పెట్టిది ఏది పామ పాము పాము హింస పెట్టడానికి పాము ఉంటేగా రాడది మరి ఏమిటి హింస అయితే ఉంది చాలా కష్టపడిపోతూ ఉంటాడు మనిషి చాలా భయపడిపోతూ ఉంటాడు ఏమిటి టార్మెంటర్ ఈ హింస పెట్టిది ఎవరు అంటే వాడి మనస్సులో ఉన్న భయమే భయం అంటే భ్రాంతి ముందు భ్రాంతి కలిగింది రాడుని చూసి పాము అనే భ్రాంతి కలిగి ఆ భ్రాంతి వలననే వాడు భయపడుతున్నాడు ఏ లెవెల్ భయపడతారంటే సో ఆ గుండె నొప్పి వచ్చి అంత లెవెల్ దాకా భయపడతాడు ఆ భయానికి హేతు ఏమిటి సత్య హేతు అది హేతు ఏమిటి అక్కడ నిజమైన పాము లేనేలేదు వీడు పాము భ్రమపడ్డాడు ఇప్పుడు ఈ పాము పోవాలంటే ఎలా పోతుంది పాము మంత్రం చెప్పిన ఏం చేయాలి పాము పోవాలంటే పావని పాము కాదు అని తెలుసుకుంటే వాటరి లైట్ వేస్తే పాము కాదు అని తెలుస్తుంది అక్కడ ఒకటి ఆ భయము ఆఖరి లైట్ అదే విధంగా ఈ సంసారంలో అనేక ఘటనలు జరుగుతూ ఉంటాయి వాటి వల్ల మనకు సుఖ దుఃఖాలు ఉంటాయి ఈ ఘటనలు వాటి వల్ల వచ్చే సుఖ దుఃఖములు ఇవి సినిమా సినిమా లాంటివి సత్యము కావు ఇంతవరకు నేను చెప్పిన దృష్టాంతాలు ఏమీ కష్టం కాదు దృష్టాంతాలు చెప్పేప్పుడు నేను మహోత్సాహంతో చెప్పేస్తాను దృష్టాంతం విడిచిపెట్టి దార్ష్టాంతికం దగ్గరికి వచ్చేపప్పటికి అసలు కష్టం అంతా అక్కడే ఆరంభం ఇప్పుడు ఇలాగ వంద మందిని కూర్చోబెట్టి ఈ జీవితంలో జరిగే ఘటనలు సత్యములు కావు బయట నుండే పదార్థములను మీరు ఏ ఏ పదార్థములనుకుంటున్నారో అవి అంటే మీరు ఇళ్ళు అనుకుంటున్నవి ఇళ్లు కావు కార్లు అనుకుంటున్నవి కార్లు కావు రోడ్లు అనుకుంటున్నవి రోడ్లు కావు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 ఇవన్నీ కూడా మిథ్యా సంయోగం సంయోగం కాదు వియోగం వియోగం కాదు సుఖం సుఖం కాదు దుఃఖం దుఃఖం కాదు ఏది ఏది కూడా కాదు మరి ఏమిటిదంట ఇదంతా బ్రహ్మ ఇదంతా ఏమిటో తర్వాత చూడద్దు ముందు ఇదంతా ఇదంతా కాదు అని తెలుసుకున్నారు దీన్ని సైద్ధాంతికోపనిషత్తు అంటారు దీన్ని దీన్ని దాటి వేసేయడానికి ప్రయత్నిస్తే ఉపయోగం కప్పదాటి వేసే ప్రయత్నం చేస్తే అదే వర్కౌట్ కాదు మాములుగా పబ్లిక్ స్పీచ్ అయితే నేను కప్పుదాట వేసిస్తా సాంఛ్యోగా మీరు పబ్లిక్ స్పీచ్ చెప్పమన్నారు అనుకోండి సో ఏ సమదుఃఖ సుఖం ధైర్యం సోమర తత్వాలు కల్పతే శ్లోకం చెప్పేసి ఆ స్థిర ప్రజలక్షణాల్లో ఒక మందు కప్పులు కప్పుదాట వేసేసి పబ్లిక్ స్పీచ్ ముగించి వేసక్క అవసరం మరి భగవద్గీత పాఠం చెప్తుంటే ఎక్కడ కుదురుతుండే ఆ శ్లోకం దగ్గరికి వచ్చేప్పటికి బ్రేక్ పెడుతుంది ఇదే ఆ శ్లోకం ఈ శ్లోకమును సిద్ధాంత ఉపనిషత్తుని ఎందుకన్నారంటే ఈ శ్లోకంలో టీ మీంస సత్తా మీమాంస అని అంట సత్తా అంటే ఉనికి ఉన్నది ఉన్నది ఏమిటి కనపడేది ఏమిటి రెండింటికి చాలా తేడా ఉంది ఇప్పుడు మీరు సినిమాకి వెళ్లారు సినిమాకి వెళ్లినప్పుడు హీరో హీరోయిన్ తోటి డ్యాన్స్ చేస్తున్నాడు ఓకే ఈ సందర్భం ఇలాంటివి ఉంటాయి కదండి సినిమాలోను హీరో హీరోయిన్ తో డాన్స్ అయినా చేస్తూ ఉంటాడు అయితే వీళ్ళంతో దెబ్బలాట దెబ్బలాడుతూ ఉంటాడు సంభోగమైన సంఘర్షమైన ఈ రెండే కదా ఉంటాయి సినిమాలోనూ సో అలాంటి ఒక ఘట్టం ఒకటి సినిమా తెర మీద నడుస్తాం ఇప్పుడు నేను ఒక ప్రశ్న అని చెప్పండి సినిమా అక్కడ అక్కడ అక్కడ అందాం అక్కడ మీరు సినిమా చూస్తున్నప్పుడు అక్కడ ఉన్నది ఏమిటి కనపడుతున్నది ఏమిటి కనపడుతున్నది ఏమిటి అంటే హీరో హీరోయిన్ కలిసి నాట్యము చేయుట అది కనబడుతోంది హీరో హీరోయిన్లు వాళ్ళు చక్కగా మాట్లాడుకోవచ్చు అవి ఏంటి లేకుండా ఎప్పుడు డాన్స్ చేస్తూ ఉంటారు ఏమిటి ఇది ఒకటి అర్థం కాలేదు బహుశా ఇది మన సినిమా ఇండస్ట్రీలోనే ఉంది ఇలా ప్రపంచంలో ఎక్కడా ఉందని నేను అనుకోను సో ఎనీవే ఇదో విడోరైన వ్యవస్థ ఇది సో పార్క్ కనబడితే పార్కు లో కూర్చుని చక్కగా ప్రేమ కబుర్లు చెప్పుకోవాలి గానీ ఆ పార్క్ అంతా డాన్స్ చేసేటర్ ఇంట్రెస్టింగ్ ఇట్ ఈస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ సో సినిమా మీద డాన్స్ ఉన్నది అని చెప్పగలుగుతారా ఉన్నది అంటారా కనబడుతున్నది అంటారా కనబడుతున్నది మరి ఉన్నదేమిటి కనబడుతున్నదే ఉందా కనబడుతున్నది లేదు ఉన్నది కనబడుతుంది ఉన్నది ఏమిటి చెప్పండి సినిమా తెర సినిమా తెర అంటే కొంచెం దానికి సినిమా తెర అంటే సత్ వెలు వెలుతురుతో కూడిన తెర ప్రకాశించే తెర అంటే సచ్చిత్ అవుతుంది సత్ చిత్ చిత్తును కూడా కలుపుతుంటే తర్వాత ఉపయోగపడుతుంది పోదండి తెర అనేది సినిమా తెర ఉన్నది హీరో హీరోయిన్ డ్యాన్స్ కనబడుతున్నది కాబట్టి ఉన్నది కనబడటం లేదు కనబడుతున్నది లేదు నిజానికి వెళ్ళి కూర్చోగానే సినిమాకి ముందే వెళ్ళి కూర్చున్నారనుకోండి తెరే కనపడుతూ ఉంటున్నారు తెర కనబడుతున్న వాళ్ళే ఈ లోపల వాడు సినిమా మొదలు పెడతాడు అందరూ కూడా మహానందంతో ఏల వేస్తారు ఎందుకంటే ఉన్నది చూడడంలో ఏమీ సుఖానుభూతి లేదు ఉన్నది వేరు కనపడుచున్నది వేరు ఇప్పుడు సత్తామీమాంస చేయాలనుకోండి సత్తామీమాంస అంటే ఉన్నదేమిటో తెలుసుకోవాలి ఇప్పుడు కనబడుతున్నది కాదు కనపడుతున్నది కనపడుతున్నది దానికోసం మీమాంస ఎందుకు ఉన్నది ఏమిటో తెలుసుకోవాలి అంటే ఏం చేయాలో తెలుసిన కనపడుచున్న అదే సత్యము అని అనుకోవడం మానేయాలి ముందు కనపడుచున్నదే సత్యము అని వీడు నిర్ధారణ చేసి కూర్చున్నాడు అప్పుడు ఉన్నది వీడు తెలుసుకోగలుగుతాడా ఇప్పుడు సినిమాలో హీరో ఉంటాడు వాడు హీరో ఏం చేస్తాడంటే వాడు మ్యాచో అంటే వాడు సర్వసమంతుడు ఎటువంటి కఠిన పరిస్థితులనైనా అలా అలవోకగా ఎదుర్కొంటూ ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగిపోతూ ఉంటాడు భయం మంచి ధైర్యోత్సాహాలతో ముందుకు వెళ్తూ ఉంటాడు తర్వాత షాఖండి చేస్తాడు ఉన్నది వేరే కనబడేది వేరే కనబడిదే సత్యం అనుకున్నవాడు ఏం చేస్తుంది వాడు ఉన్నదాని వాడు జీర్ణించుకోలేడు వాడు వాడికి అది ఉన్నది వాడికి మహాభారం అయిపోతుంది దాన్ని తట్టుకోలేడు వాడు కనబడుతున్నదే సత్యం కనబడుతున్నదే సత్యం అనుకునే వాళ్ళ పే పేరు అది వైద్యులు అంటూ ఉంటుంది వైద్య నోహి సాంఖ్యా అంతటి ప్రజ్ఞాశాలు అంతటి వాడు ఎగ్జిస్టెన్స్ తర్వాత రెవల్యూషన్ సమ్ ఆఫ్ ది వరల్డ్స్ బెస్ట్ థింకర్స్ వాళ్ళు వాళ్ళు ఎందుకని ఎలా పొరపాటు చేశారు అంటే వైద్య నోహి సంఖ్య రైతులు అయిపోయారా అది చేతనే పొరపాటు చేశారు అన వైద్య నాటంటే వైద్య అంటే వాళ్ళు ఏదో ఒక సెక్టర్ ఉంటారని ఒక ఆర్మీలో ఉంటారని అనుకున్నారు వైత్య అంటే డివిజన్ సత్యం అనుకున్నారు వైద్య అంటే మొన్న నడలాంటి పెట్టండి ఉన్నదే సత్యము అని ఎప్పుడైతే కనపడిన సత్యము అని ఎప్పుడైతే అనుకుంటారో వాడికి ఉన్నది తెలియబడదు ఉన్నదాని తెలుసుకోలేడు ఉన్నదాని యొక్క మహిమ వాడికి ఉన్నదాని తెలుసుకోలేకపోతే దాని మహిమ వాడికి ఏం తెలుస్తుంది కాబట్టి ఈ విధంగా నడుస్తూ సంసారం కాబట్టి ఇక్కడ సప్తమీమాంస ఏమిటంటే కనబడేది ఉన్నది కనబడేది మనది మనం ఇప్పుడు ఒకటి ఒకటి భావన ఉంటే ఘటము కటము అనేది ఉంటే ఇప్పుడు ఈ ఘటము అనేది ఇది ఉన్నదియా కనబడేదా మరి మరి మీమాంస ఉంటుంది సప్తమీమాంస ఉంటే అదే ఈ ఘటము అనేది ఇది ఉన్నది అనే కేటగిరీలో పడుతుందా లేక ఆ కనబడేది అనే కేటగిరీలో వేయాలా కనబడేది అనే కేటగిరీలో వేసేస్తే నిత్యకం ఉన్నది అనే కేటగిరీలో వేస్తే మనకు ఉన్నదవుతుంది ఇప్పుడు ఈ ఘటం ఏది మీమాంస అయితే ఈ మీమాంసాగించే ముందు కొన్ని రూల్స్ పెట్టుకోవాలి కొన్ని రూల్స్ తెలుసుకుని మనం విచారణలోకి అడుగు వేయాల్సి ఉంటుంది లా కన్సర్వేషన్ అంట అంటే ఇప్పుడు అంటే కన్సర్వేషన్ అంటే ఆ స్థితిలో మార్పు రాదు అని చెప్పేటువంటి లా కి లా ఆఫ్ కన్సర్వేషన్ అంటారు ఇప్పుడు ఆఫ్ మాస్ లా ఆఫ్ ఆఫ్ ఎనర్జీ అని ఉంటారు సో ఈ గీత క్లాస్కి చాలా మంది వచ్చారు వీళ్ళు నిన్న వచ్చింటే ఇంకా సోభగా ఉంటుంది నేను అనుకుంటున్నాను ఎందుకంటే నిన్నటి క్లాస్ కొంత జీవితానికి సంబంధించిన క్లాసు ఇవాళ క్లాస్ సిద్ధాంత క్లాసు కాబట్టి జాగ్రత్తగా ఓడితే వినండి మళ్ళీ ఉత్సాహం ఉంటే క్లాస్కి రండి మళ్ళీ జీవిత క్లాస్ లో వచ్చే అవకాశం వస్తువు సో uh what i was saying is uh principle of conservation of mass ante mass is conserved mass ni leni mass ni kottaga putinchadam kodaradu unna mass ni lekunda cheyadam kodaradu mass is conserved allage energy is conserved pir vinantam energy ni leni dani kottaga putinchadam kodaradu unna dani lekunda nashtinchadam kodaradu allage rendu laws unnai physics lo shri krishnan ikkada rendu laws ni anjanam deeniki siddhantaam kodaru సో నా సో విద్య భావ అది ఫస్ట్లా అసత భావ విద్యతే అసత్ సత్ అని రెండు పదాలు అసత్ అంటే కనబడేది సత్ అంటే ఉన్నది అంటే తెలిసిందా మీకు రెండింటికి నేను రచయితే సినిమా దృష్టాంతం చెప్పాను చాలా దృష్టాంతాలు అసత్ అంటే కనబడేది సత్ అంటే ఉన్నది అసత్ భావ అన్న కూడా ఉనికి భావ అంటే ఉనికి అసతహ భావ న విద్య అసతహ అంటే అసత్తున్నప్పుడు అసత్ అనుకున్నాం ఇంకా కనబడేది కనబడేది అని అసత్ అంటే కనబడేది అసత్తంగా ఉన్నది ఇప్పుడు మీరు సినిమా చూస్తున్నప్పుడు నేను అడుగుతా చెప్పండి సినిమా సినిమా చూస్తున్నారా డాన్స్ నడుస్తుంది ఇప్పుడు అసత్మిటి సత్య అసత్ డాన్స్ సత్ డెరా అంతే కదా కాబట్టి అసత్తు సత్తు మీకు తెలిసింది కదా ఓకే రూల్లోకి రావచ్చు రూల్ నెంబర్ వన్ అసత భావ అన్న విద్యతే అంటే అసత్తునకు ఉనికి భావ అంటే ఉనికి అంటే ఉండుట ఎగ్జిస్టెన్స్ లేదు అంటే కనబడేది ఉన్నది కాదు అనర్థం విద్య భావ తర్వాత నా భావో విద్య సత అంటే సత్తునకు అంటే ఉన్నదానికి అభావ లేకపోవుట లేకుండా అయిపోవుట విద్యతే జరగదు డాన్స్ లేకుండా అయిపోతుంది డాన్స్ కనబడింది కొంతసేపటికి డ్యాన్స్ ఏమవుతుంది లేకుండా పోతుంది తెర తెర ఎక్కడికి పోదు లేకుండా పోదు డాన్స్ లేకుండా పోతుంది కానీ తెర లేకుండా పోదు దృష్టాంతాన్ని మీరు సరిగ్గా అర్థం చేసుకోవాలి అదేవిటాండి ఆ తెరపాత అలా అనుకోవద్దు సుమ దృష్టాంతం అలాగా దాన్ని పాటు చేసేస్తే నేను పాఠం చెప్పలేకపోతాను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 వాక్యాలలా ఉన్నాయి చూసా గీతం తేమ కదా నా సతో విద్యే భావ నా భావో అయితే ఎందుకి మనకి గోళ ఏమిటి గోళ ఏదైనా రామాయణం చెప్పినట్ట భారతం చెప్పినట్ట భాగవతం చెప్పినట్ట ఏమిటి అంటే చూడండి ఈ రెండింటికి తేడా మీరు తెలుసుకున్ననాడే మీరు ఈ జీవితము సంసారము యొక్క సమస్యని పరిష్కరించగలుగుతారు కాబట్టి దీంట్లో ముమ్మాటం ఏం లేదు ఏదో కాలక్షేపం ఎంటర్టైన్మెంట్ అని అంటారు ఎంటర్టైన్మెంట్ మైండ్ కి వినోదం కావాలి వినోదం ఒకప్పుడు ఎలా ఉంటుంది ఇప్పుడు సోషల్ థీమ్ తోట సినిమా తీశారనుకోండి సోషల్ థీమ్స్ సోషల్ థీమ్స్ ఉంటాయి కదా సొసైటీ సంబంధించిన కథలు అదే సినిమా తీశారనుకోండి ఆ సినిమా చూస్తే మీకు ఏం కలుగుతుంది వినోదం కలుగుతుంది అలా కాకుండా జానపదం అంటే ఏదో జనపద పూర్వకాలపు కథలు కాశీ బిత్రి కథలు లాంటివి సో అలాంటి సినిమా ఏదైనా తీశారనుకోండి అది చూస్తే ఏమిటి కలుగుతుంది వినోదం కలుగుతుంది అవునండి పౌరాణిక తీశారనుకోండి ఇది చూస్తే ఏం కలుగుతుంది వినోదమే కలుగుతుంది పౌరాణిక సినిమా చూసి పుణ్యం వస్తుందని మీరేమనుకోవద్దు పౌరాణిక సినిమా చూస్తే పుణ్యం రాదు ఆ సినిమాలో ఎక్కడైనా రామ రామ అనే కీర్తనో నమశివాజ అనే కీర్తనం ఉంటే ఆ కీర్తనతో పాటు మీరు కూడా కీర్తన చేస్తే అందుకు పుణ్యం రావాలి కానీ పౌరాణిక సినిమా చూస్తే పుణ్యం రాదు మరి ఏమొస్తుంది పౌరాణిక సినిమా చూస్తే ఎంటర్టైన్మెంట్ వస్తుంది ఇప్పుడు సోషల్ సినిమా ఎంటర్టైన్మెంట్ కి పౌరాణిక సినిమా ఎంటర్టైన్మెంట్ కి తేడా ఉందా లేదా అంటే ఉంది ఉందే ఉంది లేదు రెండో ఎంటర్టైన్మెంట్లే ఎటు ఇది సెక్యులర్ ఎంటర్టైన్మెంట్ అదేమో రిలీజియస్ ఎంటర్టైన్మెంట్ కాబట్టి కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ పురాణం అనేదాన్ని ఒక ఎంటర్టైన్మెంట్ కింద చేసి కూర్చుంటే మనకి విజ్ఞానం ఏమి ఉండదు ఇదేదో కథలే కొంత భక్తికి అనుకూలంగా ప్రతి దాంట్లో ఓ పెసరంత లాభం ఏదో ఉంటుంది ప్రతి కూడా ఓ పెసరంత లాభం ఉంటుంది ఆ పెసరంత లాభాన్ని పట్టుకుని దాన్ని పట్టుకుని వెళ్లాడటం కాదు ఓక బొక్కినప్పుడు కూడా ఓ విసరంత న్యూట్రిషన్ ఉంటుంది దాంట్లో అలా కాదు కాబట్టి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 ఏదో ఎంటర్టైన్మెంట్ కింద బాగుంటుంది అంటే దాంట్లో భక్తి అనేది ఉంటాయి సో వాట్ ఐ మీన్ ఈజ్ కేవలము మీరు వినోదానికి ప్రాధాన్యం ఇవ్వకూడదు విజ్ఞానం కూడా ఎప్పటికైనా మీరు సంపద ఉంటుంది వినోదం వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు మహా ఉంటే ఒకేసారి భక్తి కలగచ్చు దాన్ని బట్టి పుణ్యం రావచ్చు ఆ భక్తి కూడా జ్ఞానంలాగా మెచ్యూరి భక్తిగా ఉండదు ఇప్పటికే గౌణభక్తి లెవెల్లోనే ఉండిపోతుంది సినిమాలు చూసి వినోదం వల్ల వచ్చి జ్ఞానం ఎంత ఉంటుందని అయితే సంతటి జ్ఞానం కాబట్టి బుద్ధికి పదును పెట్టి లోతుగా పరిశీలించేటువంటి అలవాటు చేసుకోవాలి కాబట్టి ఇటువంటి మీమాంసని దాటేసే ప్రయత్నం చేయకూడదు కప్పదాట వేయరాదు దాన్ని తెలుసుకోవాలి ఉభయోరపి దృష్టోంత అంత తేడా ఈ రెండింటికి కనబడేదానికి ఉన్నదానికి మధ్యలో ఉండే తేడాని అంతహా తేడా ఉభయో అంతః దృష్ట తెలియబడినది తెలుసుకుంటారు ఎవరు తెలుసుకుంటారు తత్వదర్శిభి అనయో ఉభయో అంతః ఈ రెండింటికి మధ్యనుండ తేడా రెండంటేమిటి అసత్ సత్ కనబడేది ఉండేది ఈ రెండింటికి మధ్య నుండే తేడాని సత్పురు మహాత్ములు తత్వదర్శిభి అంటే జ్ఞానులు తత్వాన్ని తెలుసుకున్నవారు వాళ్ళు తెలుసుకుంటారు తెలుసుకుంటే ఏమవుతుంది సుఖదుల ఎడల చక్కటి అద్భుతమైన రెస్పాన్స్ వీళ్ళు ప్రదర్శించగలుగుతారు మన టాపిక్ అది కదా సుఖదుఖముల ప్రవాహంలో పడి కొట్టుకుపోకుండా ధైర్యంగా నిలబడగలుగుతారు మీకు నేను అదే దృష్టాంతాన్ని కొనసాగించి సింపుల్ గా చెప్పి నేను ఫినిష్ చేస్తా దృష్టాంతాన్ని మీరు సినిమాలో చూసింది కనబడ్డమే కాని సత్యం కాదు అని మీరు తెలుసుకున్న నాడు మీరు సినిమా చూసి ఎంజాయ్ చేసింటివి తక్కువ వస్తారు అది తెలుసుకోలేనిప్పుడు ఏం చేస్తారో అదే సత్యం అనుకున్నప్పుడు ఏం చేస్తారో తెలుసిన వాడి ఫ్యాన్ అసోసియేషన్ ఒకటి స్థాపిస్తారు ఎందుకంటే హీరో తెరమీ చేసినవన్నీ కరెక్ట్ అనుకుంటూ ఉంటాడు వీడు అనుకుని మహోల్లా పడిపోయి అబ్బాయి ఏమి హీరోరా అసలు వీడే మ్యాచ్ో వీడే మనిషి అంటే వీడే మిగతా వాళ్ళు కాదు అని వాడిని ఒక హీరో వర్షిప్ మొదలు పెడతారు వాళ్ళు సినిమా తెర మీద ఉన్న సద్గుణాలన్నీ వాళ్ళు ఉన్నాయనుకుని సినిమా తెరం మీద కనపడే శక్తి అంతా వాళ్ళలో ఉంది శక్తి మా అనుకుని ఒక హీరో వర్షిప్ మొదలు పెడతారు హీరో హీరో కానివాడిని హీరోగా వర్షిప్ చేసినట్లయితే పాము కాని దాన్ని పావు ఏమైంది నష్టం కష్టం వచ్చింది అలాగే హీరో కానివాడిని హీరోగా వర్షిప్ చేస్తే ఏమవుతుంది వాడిని అరెస్ట్ చేసినప్పుడు మనం బయట వెళ్లి డెమోన్స్ట్రేషన్ ధర్నాలు చేయాల్సి ఉంటుంది ఆఖరికి ఫైనల్ గా అలా తీరు అక్కడ నేను పేపర్ లో అలాగేదో ధర్నా చేశారు అక్కడ ఆ నిమ్స్ దగ్గర ధర్నా చేసినప్పుడు వాడిని ఏం చేశారంటే ఒక ధర్నా చేస్తున్నాడు ఎక్కడి నుంచో ప్రొద్దుటూరు నుంచి వచ్చాడు ధర్నా చేయడం కోసం ధర్నా చేస్తే పోలీసులు ఏం చేశారు తెలుస్తున్నా వాడిని తర్వాత వాడిని తిట్టింది తిట్టి తిట్టకుండా తిట్టారు ఎందుకంటే ఏదో ఇష్యూ పోలీస్ కిను గవర్నమెంట్ కి కోర్టు కి మధ్యలో వీడు దాంట్లో ఆ సందులో వీడు ధర్నా వీడికి ఏం తెలుస్తుంది దాని గురించి అక్కడ ఏం జరిగిందే అది అది పోలీసులు చూసుకుంటారు కోర్టులు చూసుకుంటారు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ చూస్తుంటే అవి చేస్తుంటే వీడి మధ్యలో ప్రొద్దుటూరు నుంచి వచ్చి ఇక్కడ వీరు ధర్నా చేసేదంటే అది వీడికి ఏమి సంబంధం ఇలాగంటి మహా వ్యామోహంలో పడిపోతాడు ఎందుకని సినిమా తెర మీద ఉన్నది సత్యం అనుకోబట్టి నేనేదో రాజకీయం చెప్తున్నాను అనుకోవద్దు మీరు దృష్టాంతాన్ని బాగా బలం చేసుకొస్తుంది అలాగే జీవితంలో కనబడీది సత్యం అను కనబడిదే సత్యం అనుకున్నప్పుడు మన జీవితం అంతా కూడా తప్పుదారు నడిచిపోతుంది ఎంటైర్లీ రాంగ్ డైరెక్షన్ లో వెళ్ళిపోతుండే ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఎనభై ఏళ్లు వాడు తప్పు జీవితం జీవించేస్తాడు వాడు ఎనభై ఏళ్ల కాలం ఏది సత్యం ఏది సత్యం అనుకున్నాడో అదంతా మిత్యది దాంట్లో ఏమీ సారం లేదు నిస్సారం ఎనభై ఏళ్ళు ఒక సెట్ ఆఫ్ థింగ్స్ ని ఇదే సత్యం ఇదే సత్యం ఇదే సత్యం అని బతుకుని బతికి ఈ సత్యమైనవన్నీ కూడా నా చేతిలో జారిపోతున్నాయి అని బెంగ పెట్టుకుని ప్రాణం విడిచిపెడతారు ఏమిటి లాభం ఏమీ మీద వాడు ఏదైతే ఎనభై సంవత్సరాలు సత్యం అదంతా మిథ్య లేదండి మా నాయనగారు సత్యం మీ నాయనగారు ఎనభై ఏళ్ళు అనుకున్నది కూడా మిథ్యా వాళ్ళ నాయనుగారు ఎనభై ఏళ్ళు అనుకున్నది కూడా మిథ్యే వాళ్ళ నాయనుగారు ఎనభై ఏళ్ళు అనుకున్నది కూడా మిథ్యే మొత్తం సమాజం మొత్తం కోటి మంది కోటి సంవత్సరాలు సత్యం అనుకున్నదంతా మిథ్య దట్ ఈస్ హౌ ఇట్ ఈబట్టి నెంబర్స్ గేమ్ కాదు ఇది నాట్ డెమోక్రసీ నెంబర్స్ గేమ్ కాదు సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంది అనుకోవడానికి బదులుగా భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడని వెస్టర్న్ హెమిస్ఫేర్ అంతా కూడా కోట్లాది మనుషులు వేలాది సంవత్సరాలు అనుకున్నారు అది సత్యం అవుతుంది ఉంది అప్పుడు మేము అలా అనుకున్నాం మా తాపగ గారు ఎలా అనుకున్నారు మా నాయన గారు ఎలా అనుకున్నారు అది ఆర్గ్యుమెంట్ కాదు అయితే మా ఊళ్ళో పెద్ద పండితులు ఉన్నాడు ఆయన అనుకున్నాడు అది కూడా ఆర్గ్యుమెంట్ రాదు మీరు తెలుసుకోగలుగుతారా తెలుసుకోలేక మీరు తెలుసుకుంటే సంసారం నుంచి విముక్తులవుతారు మీరు తెలుసుకోవడానికి కంగారు లేదు అని మీరు అనుకుంటే వెల్కమ్ మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడే కాబట్టి కనబడేది అంతా అది సిద్ధాంతమే అసత్తుకి భావునికి లేదు సత్తు లేకుండా పోదు ఈ సత్యం ఎవడైతే తెలుసుకుంటాడో వాడే సంసార పద్ధతి విముక్తులవుతాడు ఒక ప్రణాళిక ఇప్పుడు ప్రణాళిక మీద అంటే ఏమిటనమాట ఈ ఇప్పుడు ఈ అసత్యేమిటి సత్యేమిటి అసత్ అదేమిటి చెప్పేసి శ్లోకం భాష్యంలోకి వెళ్తే భాష్యతారులు బాగా వివరిస్తారు అసత్వేమిటంటే మీరు ఏ పదార్థములు ఏవిటని అనుకుంటున్నారో జగత్తులో అవన్నీ అసత్యం మీరు ఘటం అనుకున్నారు చూడండి ఘటం అసత్యం సత్యం ఏటో తర్వాత ఘటం అసత్వం మీరు నెక్లెస్ అనుకుని మెడలో పెట్టుకున్నారు చూడండి అది అసత్యం ఏమండి మీరు చొక్కాను తొడుక్కున్నారు చూడండి అది అసత్యం సరిపడిందా ఇంకా ఇంకా వీటి దగ్గరికి రండి సంబంధాలు మీరు కొడుకు అనుక్కున్నారు అసత్వం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 ఘటనలు ఘటనలు ఉన్నాయి చూడండి ఘటనలు పుట్టాను అసత్ పుట్టడం ఏంటండి ఎవడు పుట్టాడు ఏది పుట్టాడు మీమాంస చేయకపోతే పుట్టాను కానీ పుట్టానండి మీరు బర్త్ సర్టిఫికేట్ చూపించి ఇది అది ప్రూఫ్ అది మీరు ఏదైనా బర్త్స్ అండ్ డెత్ రిజిస్ట్ర దగ్గర ప్రూఫ్ అవుతుంది వేదాంతం దగ్గర ప్రూఫ్ ఏమవుతుంది నేను పుట్టాను ప్రూఫ్ నేను మరొకటి చేశాను అసత్ నేను ఇవ్వను గడిపాను అసత్ మధ్య వయసు గడిచింది అసత్ పెద్ద వయసు వచ్చింది అసత్ మరణంత పోతున్నాను అసత్ ఇది బాగుంది కదా కరెక్ట్ మరి దాని ప్రయోజనం అదే అంత అసత్ మరి సత్య ఏమిటి ఎందుకంటే అసత్టో సత్యేమిటో కొంత ఓవరాల్ పిక్చర్ తెలిసేసుకుంటే భాష్యంలోకి వెళ్ళిపోవచ్చు అక్కడతో ఈ అసత్వం సత్యం ఏటో చెప్పేసి భాష్యం కూడా చెప్పేస్తే నాలుగు వాక్యాలు ఇంకా మళ్లీ ఎవరు